్రహ్మస్గణాధిపత సమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృతర నరోం సరస్వతీయ కదాచిత్ నా భూత నిత్య శాశ్వతో పురాణ హన్య్యమా శరీరే సో అన్వయం చాలా అందంగా ఉన్న అన్వయం మీరు గమనించరో లేదో ఎలాగంటే అయం భూ భూయ అభవి నా రియతే దేర్ఫోర్ నిత్య ఒక వాక్యం రెండవది అయూత్ భూయ భవిత నేర్ఫోర్న జాయతే దేర్ఫోర్ అజహ అది రెండవ వాక్యం అక్కడికి అజో నిత్య దాకా అయింది ఇక శాశ్వతో పురాణో నన్యతే హన్యమానే శరీరే సో జననము మరణము అనే రెండు వికారాలను నిషేధించిన తర్వాత మధ్యలో నాలుగు మిగిలి ఆ నాలుగింటి నిషేధం ఈ ఈ భాగంలో అవుతుంది శాశ్వత శాశ్వత పురాణ ఎక్సెట్రా సో శాశ్వత అనే శబ్దానికి అపక్షయము అనే వికారము లేకుంటుంట అక్కడికి ఐదు ఆరు పుడితే ఇంకా రెండు మూడు నాలుగు వికారాలు మిగిలి సో ఈ వికారాలు కూడా లేవు అని చెప్పేస్తే సరిపడుతుంది అపక్షయం రెండు రకాలు ఒక పదార్థానికి ఒక వస్తువుకి అపక్షయం ఆ వస్తువు యొక్క ఒక అవయవము క్షీణమైనప్పుడు ఆ వస్తువు అపక్షయాన్ని పొందుతుంది ఒక అవయవం పోతే ఆ వస్తువులో అది లోటు హ్యాండిక్యాప్ అది ఒక రకం అపక్షయం రెండో రకం అపక్షయం ఏంటంటే అవయవాలన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక గుణం లోపిస్తుంది అది రెండో రకం అపక్షయం సగుణమైన వస్తువుకి ఒక గుణం లోపిస్తుంది సవయవమైన వస్తువుకి ఒక అవయవం తేడా వస్తుంది అటువంటి సందర్భాల్లో అపక్షయం అనేది ఉంటుంది కానీ ఆత్మ నిరవయవము నిర్గుణము గనుక ఇటువంటి అపక్షయము అనే పరిస్థితి ఆత్మకే ఉండదు దేహానికి ఉంటాయి సో ఆ విధంగా అనే పదాన్ని వ్యాఖ్యానం చేశారు తర్వాత అపక్షయ విపరీత అపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే పురాణ ఇది ఇప్పుడు అపక్షయము ఉంది అంటే వృద్ధి ఉంటుంది వృద్ధి అపక్షయం జాయతే అస్థి వర్ధతే అపక్షీయతే రెండు పరస్పర విరుద్ధములైన వికారములు అంచైతే మనిషి జీవితంలో ఒక ఒక లెవెల్లో వృద్ధి ఉంటుంది మరో లెవెల్లో అపక్షయం ఉంటుంది రెండూ ఉంటాయి మనం వృద్ధిని బాగా ఎంజాయ్ చేస్తాం అపక్షయాన్ని ఎంజాయ్ చేయడం కష్టం ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే బిజినెస్ని అలా పెంచుకుంటూ పోతాడు అలా పెరిగి పెరిగి పెరిగి ఇంకా అపక్షయంలో పడుతుంది అపక్షయం వచ్చినప్పుడు తట్టుకోలేకపోతుంది దట్ ఈస్ ది ప్రాబ్లం కానీ అతి సహజంగా అపక్షయం ఉంటుంది యువనలో వృద్ధు వృద్ధాప్యంలో అపక్షయం ఉంటుంది సో అపక్షయ విపరీత వృద్ధి రక్షణ విక్రియ అపక్షయానికి ఆపోజిట్ వృద్ధి ఆ రకమైన వికారము పదార్థాలకి ఉంటాయి ఉంటుంది తప్పనిసరిగా కానీ అది ఆత్మకు లేదు ప్రతిషిధ్యతే ఆ వికారం కూడా నిషేధింపబడుతోంది ఎలాగా పురాణ అజోనిత్య శాశ్వతోయం పురాణ సో పురాపి నవ పురాణ అంటే పురాపి నవ ఇది ప్రాచీనమైనదే కానీ కొత్తది అంటే వృద్ధి లేదు అని అర్థం ప్రాచీనమైనదే కానీ కొత్తది అంటే ఇంకా ఏమీ వృద్ధి లేదు వృద్ధి పొందుతోంది అంటే అర్థం ఏంటండి ఇట్ ఈజే ఇట్ ఈజ్ అవైలబుల్ ఫర్ గ్రోత్ అంటే అంతకుముందు దాంట్లో ఏదో కొంత లోటు ఉండాలి లోటు ఉంటేనే వృద్ధి చెందుతుంది టు బిగిన్ విత్ కొంత లోటు ఉండాలి ఆ లోటు క్రమక్రమంగా లోటు భర్తీ వృద్ధి చెందింది కాబట్టి వృద్ధికి అవైలబుల్గా ఉంది కాబట్టి వృద్ధి సంభవమైంది ఒకసారి వృద్ధి అయింది అంటే మళ్ళీ అపక్షయం కూడా అవుతున్న తర్వాత ఇవన్నీ భావ వికారాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఆత్మయన్ను అపక్షయము లేదు వృద్ధి లేదు నా కర్మణా వృద్ధతే నో కాబట్టి మనిషి అలా ఉండగలిగితే వాడు కృతార్థం మనం ఎలా ఉంటాం అంటే బయట ఏవో పరిస్థితులు మార్పులు జరుపులు వస్తూ ఉంటాయి ఏదైనా మార్పు వచ్చినప్పుడు మనం అది వృద్ధి రూపమైన మార్పు అయితే చాలా ఉల్లాసాన్ని పొందుతాం అది అపక్షయ రూపమైన మార్పు అయితే కృంగిపోతూ ఉంటాం ఈ ఈ మార్పులు సహజంగా వస్తూ ఉంటాయి వాటిని ఆపడం ఎవడి వల్ల కాదు ప్రపంచంలో మార్పులు వస్తూ ఉంటాయి వాటిని ఆపడానికి మనం ప్రయత్నం చేసినా ఆ మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ మార్పు రావడం సహజం కానీ ఆ మార్పు ఆత్మకి లేదు అని తెలుసుకున్నట్లయితే సరిపడు వచ్చి మార్పును ఆపేయకుండగా ఆపేసి ప్రయత్నం సూర్యుడు ఉదయించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కుదురుతుంది సో స్పాంటేనియస్గా ప్రకృతిలో ప్రపంచంలో మార్పులు వస్తూ ఉంటాయి కుటుంబంలో మార్పులు వస్తాయి దేహంలో వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి ఈ మార్పులు రాకూడదు లేకపోతే మార్పులు నేను కోరిన విధంగానే ఉండాలి అనే ఎజెండా ఏదైతే ఉందో అది దుఃఖహేతు ఎజెండా లేకుండా మార్పులను స్వీకరించేటువంటి సామర్థ్యం యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే మార్పులు వస్తూనే ఉంటాయి సహజ మార్పులు ఎలాగో వస్తాయి మీరు స్వీకరించినా వస్తే స్వీకరించకపోయినా వస్తాయి దాంట్లో ఇంకా తేడా ఏం లేదు యూ కెనాట్ చేంజ్ దట్ సిచ్యువేషన్ బట్ యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే అప్పుడు ఆ మార్పుల వల్ల కలిగేటువంటి మానసిక విఘాతం ఉండదు తర్వాత యాక్సెప్టెన్స్కి మూల సూత్రం ఏంటంటే వై షుడ్ యూ యాక్సెప్ట్ అంటే బికాస్ మౌలికంగా స్వరూపంలో ఎట్టి మార్పులు రావు కాబట్టి సత్యాన్ని తెలుసుకోవటమే యాక్సెప్టెన్స్ చేశారు అంటే సత్యం వైపు ప్ర పయనిస్తున్నారు అని అర్థం మౌలిక స్వరూపంలో ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు రావు ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తికి అనుకోకుండా కొంత ధనం వచ్చింది అనుకోండి అది వ్యక్తి యొక్క మౌలిక వ్యక్తిత్వం మీద దాని ప్రభావం ఏమి ఉండదు మౌలిక వ్యక్తిత్వం అలాగే ఉంటుంది కొంత ధనం పోయిందనుకోండి అప్పుడు కూడా మౌలిక వ్యక్తిత్వంలో మార్పు ఉండదు కానీ వీడు ఆ మౌలిక తత్వాన్ని విడిచిపెట్టి తన ఎందు ఒక ఆరోపణ చేసుకుని ఆ ఆరోపణలో ఆ మిత్వ బతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ బయటొచ్చేటువంటి మార్పులకి బాగా ప్రభావితుడైపోయి కలిగి కల కలచివేయబడుతూ ఉంటాడు అందుకే ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు ఉండవు పురాణ అనేటువంటి పదము వృద్ధి అనేటువంటి వికారాన్ని నిషేధిస్తుంది అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యోహి అవయవాగమైన ఉపచీయతే సవర్ధతే అభినవ ఇది ఉచ్యతే పురాణ అన్నది అభినవకే ఆపోజిట్ ఈ అభినవ అని ఎప్పుడు అంటారంటే ఒక వస్తువు ఉంది దానికి కొత్తగా ఒకటొచ్చి జత గూడింది అవయవ ఆగమైన ఉపచీయతే అవయవం ఒక కొత్త అవయవం అది వృద్ధి చెందింది సహా వర్ధతే వర్ధతే అంటే అదే కదండి వృద్ధి చెందడం అంటే ఏమిటి అంతకుముందు లేని అవయవం ఒకటొచ్చి జ జతగూడాలి అప్పుడే అది వృద్ధి చెందింది అని ఆ విధంగా వృద్ధి చెందిన దానిని ఆ వర్ధిల్లినటువంటి పరిస్థితిలో దానికి అభినవ ఇది కొంగ్రొత్తది అని పేరు సో ఇప్పుడు గులాబీ మొక్క ఉందనుకోండి రాత్రి పడుకునేప్పటికీ దానికి పువ్వు లేదు మొన్నటి పొద్దున్న చూసేప్పటికి పువ్వు వచ్చింది ఇది వృద్ధి చెందడం అంట అప్పుడు ఆ కొత్తగా వచ్చిన పువ్వుని ఆ పువ్వుతో కూడిన మొక్కని చూసి బహ్ ఇది నవనవలాడుతా ఎంత బాగుందో అని ఆ అభినవ శబ్ద ప్రయోగం చేస్తారు నవనవలాడ్డం అంటారు మనవాళ్ళు అంటే నవ అంటే నూతనము అని అర్థం ఆ వినూత్నంగా ఒకటి రావటం తద్వారా అది చాలా అందంగా శోభగా ఉండటం ఇది అభినవ అభినవము అనే పద ప్రయోగం చేయటం ఈ విధంగా ఆత్మకే అవదు ఎప్పు అయితే బాగానే ఉంటుంది కదా అంటే బాగానే ఉంటుంది కానీ తర్వాత అపక్షయం కూడా ఉంటుంది మళ్ళీ అదే సమయం గులాబీ పువ్వు సాయంకాలం అయ్యేప్పటికేమవుతుంది దాని బతుకు మాకు అలా పొద్దున్న ఎలా ఉందో అలాగే ఉండాలంటే ఎక్కడ కుదుతుందన్నది కాబట్టి అభినవ అనేది ఆత్మయందు కుదరదు ఆత్మ నిర్వికారంగా అలాగే ఎలా ఉందో అలా ఉంటుందంటే స్వరూపం ఆత్మ ద్రవ్యం కాదు ఎందుకీ చెప్పొచ్చేది ద్రవ్యం అయితే ఇవన్నీ సంభవం ఆత్మ చైతన్యము సకల ద్రవ్యములు దాని ప్రకాశిస్తాయే కానీ అది ఒక ద్రవ్యం కాదు ఎనివే ఆత్మస్వరూపాన్ని నిరూపించటంలో ఇదొక ఇదొక ప్రక్రియ ఒక మెథడ్ కనుక ఆత్మయందు ఈ వృ వర్ వృద్ వర్ధిల్లుట అనే వికారము లేదు అయూ ఆత్మా నిరవయవ్యాత్ పురాపి నవ ఏ పురాణ వర్ధతే సో సవయవ పదార్థమైతే ఇంకో కొత్త వయవం వచ్చి వర్ధిల్లింది అని చెప్పొచ్చు అభినవము అని చెప్పొచ్చు కానీ ఆత్మ నిరవయవము ఈ విషయం మనం చూసి ఉన్నాము నిరవయవం కనుక పురాపినవహ కొత్తగా అవయవం వచ్చినప్పుడు ఇది నవగా నవహగా అవడం కాదు పురాపినవహ పూర్వముందు కూడా ఇంతకు ముందు కూడా అది ఎప్పుడు నవమే పురాతనమైన నవమే కాలంలో వచ్చే మార్పులు దాని ఎందేమీ ఉండవు కనుకనే ఆత్మకు పురాణ అని పేరు కాబట్టి పురాణ అనే పద పదానికి అర్థం ఏమిటంటే నవర్ధతే ఇర్థ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ గ్రోత్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డిక్లైన్ ఆల్సో అని నవర్ధతే అని అర్థం ఎలాగంటే చూడండి ఇప్పుడు ఒక వయస్సులో ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అని అనుకున్నాను నేను ఆ తర్వాత ఆయమన్ ఎంప్లాయీ ఆయమే సైంటిస్ట్ను ఎంప్లాయీ ఉద్యోగం చేసేవాడిని నేను ఉద్యోగస్తుడము అని అనుకుంటాడు ఆ తర్వాత నేను ఏదో ఒకళ్ళిద్దరు పిల్లలని కానీ నేను తండ్రిని అనుకుంటాడు ఆ తర్వాత మన వాళ్ళు వచ్చినప్పుడు నేను తాతను అనుకుంటాడు సో ఈ విధంగా నిరంతరంగా మార్పులు వచ్చేస్తున్నాడు తాత అంటే వీడు పుట్టినప్పుడు తాత కాదుగా అభినవంగా తాత అయినా అభినవ అభినవ స్థితి అలాగే ఉద్యోగం వచ్చిందనుకోండి కొత్త కొత్త ఉద్యోగం ఉంటారు అది కూడా అభినవమే పెళ్ళి అయింది అనుకోండి అభినవం ఈ విధంగా అనేకములైన అభినవములు ఉంటాయి ఈ అభినవములు కొంతకాలం అభినవంగా ఉంటాయి తర్వాత క్షయం కూడా ఉంటుంది వాటికి కానీ చిత్రం ఏంటంటే అది నేను అనేది ఆ మౌలికమైన వ్యక్తి యొక్క స్వరూపం నేను ఆ నేనుకి వచ్చి జతగూడిని ఉన్నాయే అవి స్వరూపం కావు అవి ఉన్నప్పుడు నేనుండే అవి లేనప్పుడు నేనుండే ఆ మౌలికమైన స్వరూపం ఉన్నదే అది దానిలో ఏ మార్పులు ఉండవు అది అలాగే స్థిరంగా ఉంటుంది కాబట్టి చిత్రం ఏంటంటే మనిషి జీవితంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి మార్పు చెందేది ఇంకొకటి మార్పు లేకుండా నిశ్చలంగా ఉండేది ప్రతి జీవి వాడి జీవితంలోనూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి దీనికోసం కొంతకాలం ఆగక్కర్లేదు ఏ ఏ క్షణంలో జీవితాన్ని పరిశీలిస్తే ఆ క్షణంలో ఈ రెండు అంశాలు ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి ఉన్నవాడు ఉన్నట్లుగా వాని ఎందు ఈ రెండు అంశాలు ఉన్నాయి చలనము గలది చలనము లేని కాబట్టి ఈ చలనము గలదియే జీవితం అని అనుకుని మనం జీవితంలో అనేక హింసలు పడుతూ ఉంటాం ఎందుకంటే ఈ చలనం గలది నిరంతరంగా చెలుస్తూనే ఉంటుంది అది మారిపోతూనే ఉంటుంది దాంట్లో ఒక పరిస్థితి మనకు అనుకూలమైంది వాళ్ళు మన దగ్గర ఉండాలి అది మారకూడదు అని మనం అనుకుంటాం కానీ మారిపోతుంది ప్రతికూలమైనది వచ్చేస్తుంది ఏ ప్రతికూలమైనది కూడా అలా స్థిరంగా ఉండదు ఒక్క బిసరు ఓపిక పెడితే అది మారిపోయి మళ్ళీ అనుకూలం వచ్చేస్తుంది సో ఈ విధంగా ఈ మారే పరిస్థితి ఏదైతే ఉన్నదో అనుకూల ప్రతికూలాల మధ్యన ఈ రెండు ఒడ్ల మధ్యన ఆ ప్రవాహం అలా నడుస్తూ ఉంటుంది చిత్రం ఏంటంటే ఆ ప్రవాహం అనుకూల ప్రతికూల ప్రవాహం అలా నడుస్తూ ఉన్నప్పుడు కూడా సర్వకాలములలో ఎట్టి మార్పు లేకుండగా ఇమ్మొబైల్ రియాలిటీ ఇమ్యూటబుల్ అని కూడా ఉంటారు ఆ తత్వం ఒకటి ఉన్నది అది కూడా మీలో భాగంగానే ఉన్నది వ్యక్తిలో అంతర్గతంగా అది కూడా ఉన్నది మానవుడు చేసే పొరపాటు ఏమిటంటే అజ్ఞానం చేత ఈ చలనంపు చెందిదే తాను అనుకుని భ్రమపడతాడు తప్పిస్తే కదిలే నీడే తాను అనుకుంటాడు కానీ ఆ నీడకి మూలంలో ఉండే కదలని తత్వం ఏదైతే ఉందో అది తాను అని సత్యాన్ని గ్రహించలేదు అది గ్రహించమని ఈ ప్రయత్నం ఆత్మస్వరూపము అంటే ఆ కదలకుండగా స్థిరంగా ఉండేది సత్యం ఏదో అది ఏ దాన్ని నీవు తెలుసుకునే ప్రయత్నం చేయమని భగవాన్ నమ్మడు మహర్షి వాటే అమయ అనే ప్రశ్న వేసుకోమని వారు వాటేమయ్య అనే ప్రశ్న ఎందుకు వేసుకోమని వారంటే అయామేమిటో వీడికి తెలియదని ఈ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుందని కాదు దట్ ఈస్ నాట్ ది ఐడియా ఐడియా ఏంటంటే అయాం ఏమిటో తెలుసు వీడికి అసలు నిజానికి ఆయన అడక్క ముందే చెప్తారు వెళ్ళి ఐ ఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐ ఆమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ వేదాంత ఐ ఐమ్ దిస్ ఐ ఆమ్ దట్ అని ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఇంట్రడక్షన్ చెప్పుకుంటారు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఐఎమ్ గవర్నమెంట్ ఆఫీసర్ ఐ ఈజ్ మై వైఫ్ అంటే అర్థం ఏంటి ఐ ఆమ్ హర్ హస్బెండ్ అని అర్థం అది కూడా ఐమ్ ఇంట్రడక్షన్లో భాగమే షీ ఈస్ మై వైఫ్ అండ్ సో దే ఆర్ మై చిల్డ్రన్ అండ్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ ఐ మై మహారాజ్కి దర్శనకి లేవు సో అంటే నేను మహాత్మ యొక్క దర్శనానికి వచ్చాను మీ ఆశీర్వచనం కావాలి మీరు ఆత్మస్వరూపం గురించి బోధించండి అని అడిగేవారు ఆయన్ని అడిగితే ఆయన అంతా విని నువ్వు వాటే అమ్మాయని ప్రశ్న వేసుకోవని చెప్పేవారు ఏ ఇంట్రడక్షన్ చెప్పినా ఇదే సమాధానం దానికి అంటే అర్థం ఏంటి ఈ చెప్పిన ఇంట్రడక్షన్ ఉందే ఇదంతా కూడా అభినవము అపక్షయము దానికి సంబంధించింది ఇదంతా చలనం ఇది స్థిరమైన దీంట్లో స్థిరమైన అంశం ఏదీ లేదు షీఈ్ మై వైఫ్ అని అన్నప్పుడు అది పురాణ చాలా ప్రాచీనమైనటువంటి స్థితి అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం యాభై ఏళ్ళ వివాహం గురించి అభినవం కాదు సో హీఈ్ మై గ్రాండ్ సన్ అంటే అది అభినవం అదే సో ఈ విధంగా వీడి వ్యక్తిత్వంలో కొన్ని అంశాలు అభినవాలు ఉన్నాయి కొన్ని అంశాలు అపక్షయాలు ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అభినవంగా ఉన్నది తర్వాత అపక్షయం అయిపోతూ ఉంటుంది అపక్షయమైనది లేకుండా పోతుంది కొంతకాలానికి ఇన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఈ మార్పులు చేర్పులు ఇదే జీవితం అని వీళ్ళు మనం బతికేస్తూ ఉంటాం కానీ ఈ మార్పులన్నిటికీ మూలంలో మార్పులేనిది ఒకటి ఉంది అదే అదే ఆత్మ ఆత్మ అంటే నేనేనండి ఆత్మ అంటే మరేం కాదు అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి వాటి అమ్మాయి అని ప్రశ్న వేసుకో వాటి అమ్మాయి అని మీరు ప్రశ్న వేసుకుని చూడండి అసలు ప్రశ్న వేసుకుంటే ఏమవుతుందో ప్రశ్న వేసుకుని చూస్తే తెలుస్తుంది వాటే మాయని మీరు ప్రశ్న వేసుకున్నారంటే అసలు ఆ ప్రశ్న వేసుకోగలిగేరంటే అర్థం ఏంటి అయాం విషయంలో మీరు ప్రెజుడిస్ లేని లేకుండా ఓపెన్ మైండెడ్గా ఉన్నారని అర్థం వాటే అమ్మాయ ప్రశ్న నేనెందుకు వేసుకోవాలండి నాకేం కర్మండి ప్రశ్న వేసుకోవడానికే ఐ ఆమ్ ది జమీందార్ ఆఫ్ దిస్ విలేజ్ వాటే అమాయ అనే ప్రశ్న ఇంకో నీకు నీకు గతి నువ్వు వేసుకో నేనెందుకు వేసుకోవాలన్నా అని వా వాడు అలా ఉల్లాడే వాడికి ఆల్రెడీ హీ హ్యాస్ జడ్జిడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ తన గురించి ఒక అసెస్మెంట్ చేసి వాడు ఆ ప్రశ్న వేసుకోలేడు నేను ఫలానా వాడు నిర్ధారణలో ఉన్నాడు ఆ ఫలానా అనే నిర్ధారణ ఏదైతే ఉన్నదో ఆ ఫలానా రొంతా చితికిపోయిన తర్వాత దుఃఖిస్తూ కూర్చుంటాడు అది స్థిరంగా నిలిచేది కాదు కానీ సపోజ్ ద సేమ్ పర్సన్ ఎస్ నేను వాటేమయ్యనే ప్రశ్న వేసుకుంటాను అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి దాని ఏంటి దాని ఏంటంటే అయా ఫలానా అని ఏదైతే ఉందో దాన్ని అప్పుడే వాడే నెగెట్ చేసుకోగలిగాడు అనమాట అదే అర్థం ఏంటి ఈ ఫలానా అనేది ఏదైతే కాదో అది మౌలిక సత్యం కాదు అది చాలా సూపర్ఫిషియల్ మౌలిక సత్యం ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అనే వివేకానికి వాడు వెళ్ళిపోయాడప్పుడే అది చాలా గొప్ప వివేకం అండి అదేం సామాన్యమైన విషయం కాదు ఆ వివేకంలో వాడు అడుగు పెట్టాడు వాడు సత్యానికి చాలా దూరంగా వెళ్ళడాడు సత్యం వాడు ఆల్రెడీ హీ బిగిన్స్ టు ఎవేక్ తర్వాత నేను ఏమీ అనే మీరు ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నారో మీరు ఈ ఆయాం చుట్టూ జత పడినటువంటి వివిధ చలనాత్మకములైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ త్రోసిపుచ్చి మీరు ఆ ఆత్మ యొక్క మౌలిక స్వరూపంలోకి అయాంలోకి వెళ్ళే ప్రయత్నం అక్కడే అయిపోతుంది చాలా గొప్ప విశేషం కనుక కనుక ఈ ఈ చర్చకంతకీ సారం ఏమిటంటే జీవితంలో ఆరు వికారాలతో నిరంతరంగా పరివర్తన చెందే అంశం ఒకటి ఉన్నది ఈ ఈ పరివర్తన చెందే అంశానికి మూలంలో అపరివర్తనీయమైన మౌలికతత్వం స్థిరంగా దాన్ని కూటస్థమని ఉంటాం అంటే అది ముద్దలాగా ఇనపముద్దలాగా కదలిక లేకుండా స్థిరంగా ఒక తత్వం ఉన్నది చైతన్యం ఆత్మచైతన్యం ఆత్మచైతన్యమునకు ఈ మార్కులతో ఏం సంబంధం లేదు ఈ మార్పులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది స్థిరంగా ఉంటుంది అది ఏ ఆత్మ అది ఏ నీ స్వరూపము అని తెలుసుకో ఈ మార్పుల్లో భాగమే పుట్టుక మరణము కూడా ఇప్పుడు చూడండి ఆలోచిస్తే చిన్న వయసు నుంచి యువనంలోకి యువనంలోంచి మధ్య వయసులోకి మధ్య వయసులోంచి పెద్ద వయసులోకి మార్పులు వచ్చాయి ఎటువంటి మార్పులు అండి ఇవి మార్పులా చాలా పెద్ద మార్పులు ఆశ్చర్యం వేసుకున్నాయి ఒకప్పుడు అట్ వన్ టైమ్ నేను ఎంత వర్క్ చేయ ఒక గంటలో ఎంత వర్క్ చేసినా అలసట వచ్చేది కాదు ఇప్పుడు అప్పుడప్పుడు వర్క్ కొంచెం పెరిగినప్పుడు అలసట అనిపిస్తుంది అప్పుడు అనిపిస్తుంది ఓహో అప్పుడు ఏ అలసట లేకుండా కొండలు పిండి చేసి ఎంత ఓపిక ఇప్పుడు తగ్గుతోంది ఓపిక అనిపిస్తుంది సో ఈ విధంగా ఎన్ని ఎంతెంత ప్రధానమైన మార్పులు ఏది స్థిరంగా నిలిచింది దీంట్లో నేను నేను యువకుడను నేను ఉద్యోగస్తుడను ఇలా అనుకుంటూ ఉంటే వీటిలో ఏ రోలు స్థిరంగా నిలిచింది స్థిరంగా నిలిచేది ఏదీ లేదు అన్నీ కూడా అలా వచ్చిపోయేవే కానీ ఎన్ని వచ్చిపోయినా అసలు పోనిది రానిది ఎప్పటికీ అలాగే ఉండేది ఒక తత్వం ఉంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది ఏ ఆత్మ ఈ విచారం యొక్క అభిప్రాయం అదే తథ నా విపరిణమ్యమానే అపి శరీరే నన్యతే హన్యమానే శరీరే శరీరము హన్యమానే అంటే చంపబడుచున్నను నా ఆత్మ చంపబడదు అని ఒక స్పెసిఫిక్ మీనింగ్ కానీ హనధాతువుకి చంపడం అనే అర్థం కాదు విపరిణామము మార్పులు చెందుట మార్పులు చెందుచున్నను నా విపరీ హన్యమానే శరీరే శరీరంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేస్తు ఉన్నాయి ఒకప్పుడు ఓపిక ఇప్పుడు లేదు ఆ ఓపిక తగ్గుతుంది ఒకప్పుడు జుట్టు నల్ నల్లగా తుమ్మిదల గుంపులా ఉండేది కానీ ఇప్పుడు ముగ్గు బుట్టలా తయారైంది సో ఈ విధంగా మార్పులు వస్తూనే ఉన్నాయి కానీ హన్యమానే శరీరే శరీర మొక్కళ్ళు ఎలా ఉండేవి పూర్వం ఇప్పుడు మొక్కళ్ళకి అప్పుడు మొక్కళ్ళకి పొలికే లేదు అసలు సో హజమానే శరీరే శరీరే విపరిణమ్యమానే అపి శరీరం మార్పులు వచ్చేసుకున్నా ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు లేవు కానీ శరీరమే తాను అనుకున్నవాడు శరీరంలో వచ్చే మార్పులన్నీ తన మార్పులే అనుకుని బెంగపెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటాడు అది పరిస్థితి లోకంలో ఈ శరీరాభిమానము శరీరమే తాను శరీరము నేను నాది అనే అభిమానంతో జనులు చాలా చాలా కష్టాలని పడుతూ ఉంటారు అభిమానం ఎవడుకుంటే వాడు కష్టపడతారు దీనికోసం జనులు అంటే ఊళ్ళో వాడు కష్టపడుతున్నారని నేను అలా చెప్పట్లేదు ఒక విషయం ఏదో మాట అనాలి ఏదో కర్త పెట్టాలి నేనో నువ్వో జనులో ఏదో పెట్టాలి కాబట్టి ఐ యు ఆర్ హీ ఏదో ఒక నౌన్ లేకుండా వాక్యం ఉండదు కాబట్టి నౌన్ వేస్తూ అంతే నథింగ్ మోర్ దాన్ అందరూ సమానమే దీనికి దీంట్లో పెద్ద ఎక్కువ తక్కువ లేనిదే సో నేను దేహమే నేనని అనుకోబట్టి మనిషి నానా హింసపడుతూ ఉంటాడు దేహమే నేను కాదు అని అసలు ఆ అది క్వశ్చన్ చేసినట్లయితే ఈవెన్ సపోజ్ యు అండర్స్టాండ్ యాజ్ ఎ గ్లిమ్స్ జస్ట్ ఫర్ వన్ సెకండ్ ఆర్ ఫైవ్ సెకండ్స్ ఐఎమ్ నాట్ ది బాడీ అనే సత్యాన్ని మీరు గుర్తించగలిగారు అనుకోండి ఎవరిడే ఫైవ్ సెకండ్స్ గుర్తించగలిగారు అనుకోండి యు ఆర్ ఆన్ ది పాత్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇట్ ఈస్ లైక్ సామాన్యమైన విషయం కాదు అదే చాలా గొప్ప బ్రోత్ కాబట్టి శరీరములో మార్పులు వస్తాయి తప్పిస్తే ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు రావు తర్వాత హి అత్రపరిణమాధ ద్రష్టవ్యపునరుక్త న విపరిణమ్యతర్థ ఇక్కడ హంతిహి హననధాతు హిహి అంటే హననధాతువు ఇపానిర్దేశం స్థితినిర్దేశం అది సో ఈ హనన ధాతు ఉందే దానికి మరణించుట అనర్థం మరణించుట అనర్థం చెప్పకుండా విపరిణామము అంటే మార్పులు వచ్చుట అని అర్థం చెప్పారు ఏమిటి అంటే ఆయన అంటున్నారు చూడు రెండర్థాలు ఉన్నాయా ధాతువుకి కానీ మరణించదు మరణము అనే పరిణా అనే అనే మార్పు ఆత్మకి లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది భూత్వ అభవిత నా అంటే నమ్రియతే మరణించుట లేదు అని చెప్పేసాం మళ్ళీ నా హన్యతే హన్యమానే శరీరే శరీరం మరణించినా ఆత్మ మరణించదు అని మళ్ళీ మరణమే చెప్పారనుకోండి అది మళ్ళీ పునరుక్తి అవ్వలేదు మరణించదు అని చెప్పారుగా ఇంతకుముందు మళ్ళీ మరణించదని కాదు హననధాతువుకి మరణించడము అర్థం ఉన్నది విపరిణామము అర్థం ఉన్నది ఆ పునరుక్తిని నివారించడం కోసం ఒకే శ్లోకంలో రెండుసార్లు ఎందుకు చెప్పడం నివారించడం కోసం విపరిణామము అని అర్థం మనం చెప్పుకున్నాము అలా చెప్పుకోండి విపరిణామార్థం ద్రష్టవ్యే సూచన ఇదే అర్థమని అలా చెప్పదు అలా సూచనిస్తున్నారు విపరిణామార్థ ద్రష్టవ్యే మీరు అలా తెలుసుకోండి అలా చూసుకోండి ఎందుకంటే నమ్రియతే అని చెప్పారు కనుక మళ్ళీ నాహన్యతే అంటే మళ్ళీ నమ్రియతే అనే చెప్పినట్టు కాకుండా నా పరిణమతే ఎట్టి వికారములను చెందుటలేదు అని అర్థం చెప్పినట్లయితే ఇప్పుడు ఆ సిక్స్లో ఒకటి మిగిలి ఉంది అది కూడా కవర్ అయిపోతుంది జాయతే అస్థి వర్ధతే విపరిణమతేనుంది వివిధములైన మార్పులు వచ్చుట అదంతా కవర్ అయిపోతుంది కవర్ అయిపోతే అపక్షీయతే నశ్యతి అవన్నీ ఇంతకుముందే కవర్ అయి ఉన్నాయి ఈ విధంగా షడ్ భావ వికారాలని మనం కవర్ చేసిన టైం ఏమంటే తెలిసిందండి ఇప్పుడు ఎలా కవర్ చేశారు నజాయతే తర్వాత ఆఖరిది నమ్రియతే నా వర్ధతే వచ్చేసింది ఇలాగా శాశ్వత నిత్య ఆ పదాలను బట్టి నా వర్ధతే వచ్చేసింది సో నా కూడా వచ్చేసింది ఎవరిథింగ్ ఈజ్ కవర్ అస్థి ఈజ్ జనరల్ ఇదే దాన్ని వేరే చెప్పక్కర్లేదు సో ఈ విధంగా ఆరు భావ వికారాలని కవర్ చేసి ఈ ఆరు భావ వికారాలు కూడా ఆత్మస్వరూపమును స్పృశించలేవు అని నిర్ధారణ చేయటం అయింది కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను మన జీవితంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఆత్మ అచలహ రెండు మనస్సు దేహము మనస్సు ఇంద్రియములు దేహము దేహేంద్రియ మనస్ సంఘాతము అని అంటూ ఉంటారు ఇది చంచలహ చలహ కూడా కాదు చెంచల కాబట్టి ఒకటే అచల రెండు చంచల రెండు ఉన్నాయి జీవితంలో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి సో ఒకటేమో మూవబుల్ ఇంకొకటి ఇమ్మూవబుల్ రెండు కలిస్తే మనిషి అవుతాడు ఇప్పుడు మీరు మూవబుల్లే నేను అనుకుని జీవించడం న్యాయం కాదు రెండింటి యొక్క సమావేశం ఉన్నప్పుడు మొత్తం అంతా సత్యంగా తెలుసుకోవాలి ఒకటి పూర్తిగా విస్మరించేసి ఆ పూర్తిగా దాని విషయంలో అజ్ఞానంగా ఉండిపోతే అది పొరపాటే కనుక నా జీవితంలో చలము ఆ చలము రెండూ ఉన్నాయి అని గుర్తు చూసుకుని ఈ చలము దాన్ని పట్టుకోవడం మన ఇష్టప్రకారంగా అది కదలాలి అని కోరటం అది అవివేకం అంచేతనే కోరికలు పెట్టుకోవద్దని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకు కోరిక ఎందుకు కోరిక కనుక మీరు కామన లేకపోతే భయం ఉండదు కామనా భయం లేకపోతే మీరు మోక్షస్వరూపులు ఇప్పటికే మోక్షస్వరూపులు కాబట్టి ఇప్పుడు ఒక ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు వారి వారి అత్తగారు తీసుకొచ్చారు నా దగ్గరికి అత్తగారు కోడల్ని తీసుకొచ్చారు నమస్కారాన్ని సరే నమస్కారం సరే అత్తగారు నాకు చెప్పారు మా మా కోడలు అంతర్వర్తిని అంటే గర్భవతి మగపిల్లవాడు పుట్టాలని ఆశీర్వదించండి అని కోరిక తప్పులేదు కానీ నేను చెప్పాను అలా కాదమ్మా ఆమె ఆల్రెడీ గర్భవతి గర్భంలో శిశువు ఉన్నది నిర్ధారితమై ఉన్నది ఇప్పుడు ఆన్ దిస్ స్పాట్ అట్ దిస్ మోమెంట్ ఇట్ ఈస్ నిర్ధారితం and so now what you want me to do you want akada uh, nirdharana already gender is finalized ishwar already fix ches pettadu ipudu aamida she has a, a a demand about it you have to demand uh, the gender should be this should not be this what kind of demand it is already akada uh, fix ayunte no demand podatam porpata kada akada gender fix ayyunnadi either male or female and whatever it is i will be i will accept if it is female i will be disappointed but i will accept if it is male i will be happy and i will accept she, because she wanted a male child i would accept gender is siddha padal gaane adi janma lo undi adi fix ayyindalo edo na kanavasaram nenu korina gender e undali nuve emana dan visheyanlo nee aashirvachanam cheyatanu avana chestava this is her approach i say your approach is wrong నేను ఐ డోంట్ వాంట్టు డిసీవ్ యు దట్ నేను ఆశీర్వచనం చేస్తానో అది నీకు అనుకూలంగా అవుతుందని మిడతం భట్లు జోస్ అని చెప్పి ఆ రకంగా డిసీవ్ చేయటం నాకు న్యాయంగా ధర్మం కాదు అది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిసెప్షన్ వై ఎనీబడీ షుడ్ ప్రాక్టీస్ ఇట్ సపోజ్ ఐ సే ఎస్ నేను ఆశీర్వదిస్తాను మీకు పురుష సంతానం కలుగుతుంది అని నేను ఆశీర్వచనం చేశాను అనుకోండి ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు ఎక్స్ప్లైట్ ది సిచ్యువేషన్ ఎందుకంటే there is a 50% chance of winning the thing the blessed thing who knows suppose it is male then i am the winner i am the winner suppose it is not the male it is female i am not the loser you know that i am not the loser endukante aavude prarabdham lo unde aa shishu prarabdham lo unde aa thalli prarabdham lo unde aina prarabdham ane puttakilla gane toshi maaristam aakar nobody can stop us i am not the loser but suppose i am the bogus issue ki janman ichind ankonde i am the winner vaallo gurtunandakaalo naa naa peru cheppu untaru taruvatha naakemo bahumanalu istharu marottu istharu marottu istharu it is a it is a it is a win win situation and i i exactly this i don't want this win win i don't want i can do without it. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ విన్ విన్ వై డ్ వీ టేక్ ఇట్ దట్ వే షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ తప్ప కనుక యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలి ఎనీవే సో మన జీవితంలో ఈ చలనం ఉన్నదో దానిని మ్యానిపులేట్ చేసి దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం మానవుడు చేస్తున్నంతకాలము వాడు దుఃఖభాజనుడు తప్పిస్తే వాడు ఎదుగుదల ఉండదు వాడు వివేకానికి ఉండదు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ఆత్మస్వరూపము మార్పు లేనిది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మార్పు లేని ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మార్పు ఎలా ఉన్నా పర్వాలేదు ఎలా ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ అండ్ వెరీ ట్రాన్సియంట్ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగులేదు అనుకోండి ఈ బాగులేదు అన్నది అది మనిషి యొక్క మూలస్వరూపాన్ని టచ్ చేయలేదు అది వెరీ సూపర్ఫిషియల్ అది పోనీ సూపర్ఫిషియల్గానైనా ఉందా లేదా అని మీరు అనొచ్చు ఉంది కానీ ట్రాన్సియంట్ ఇప్పుడు ఉంది రేపు ఉండకపోవచ్చు రేపటికి మళ్ళీ పరిస్థితి మారిపోవచ్చు ఈరోజు అప్పోజిషన్లో ఉన్నవాళ్ళు రేపు సింహాసనం మీద కూర్చుంటారు ఇవాళ సింహాసనం మీద కూర్చున్నవాళ్ళు రేపు వద్దని రోడ్డు మీద ఉంటారు మనం చూడలేదండి లోకంలో వస్తున్న ఎప్పుడు ఎవడు గద్దె మీదకి ఎక్కుతాడు ఎవడు గద్దె దిగుతాడు ఎవడు చెప్పగలడు కాబట్టి ఆ జీవితాలన్నీ అలాగే నడుస్తూ మంచి చెట్లు కలయిక కనుక దాన్ని ఆ చలించిపోయి దాన్ని పట్టుకుని అదే పరమసత్యం అని దాంతోపాటుగా పైకి ఎగురితో కింద పడుతో జీవించడం కంటే అది చలనము అది అలా నడుస్తూ ఉంటుంది దాంతోపాటు మనం ఎగరక్కర్లేదు కింద పడనం అక్కర్లేదు వర్ధతే వద్దు అపక్షీయతే వద్దు మనం ఉన్నట్టు మనం ఉందాము అని ఆ నిశ్చల ఆత్మతత్వంలో నిష్టం కలిగిన వాడు వాడే కృతార్థం ఈ విధంగా ఈ విష ఈ విచారం ఉన్నదే ఇదేదో ఒక టెక్నికల్ డిస్కోర్స్ ఏం కాదు ఇదే ఇది జీవితానికి సంబంధించినటువంటి చాలా మౌలికమైన విచారం అస్ మే షడ్భావ వికారా లౌకిక వస్తు ఆత్మని ప్రతిషిధ్య సర్వప్రకార విక్రీయారహిత ఆత్మా తి వాక్యా సో అస్మిన్ ఈ మంత్రం శంకరులు ఈ మంత్రము ఇది మంత్రం ఇదే అంటే ఇది కఠోపనిషత్తు నుంచి యథార్థంగా కోట్ చేయబడి అందుకోసం మంత్రం అంటున్నారు అస్మిన్ మంత్రే ఈ మంత్రంలో ఏమిటి ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే షడ్భావ వికారా లౌకిక వస్తుయా ఆత్మని ప్రతిషిధ్యంతే లౌకిక వస్తువు అంటే లోకంలో ఉండే వస్తువులు పదార్థములు దేహంతో సహా మా మనుష్య ప్రాణి దేహంతో సహా అనేక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వికారాలు మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పులని భావ వికారములు భావ అంటే పదార్థం పదార్థము యొక్క వికారములు అనే కేటగిరీ కింద అనే హెడింగ్ పెట్టుకుని ఆరుగా సెటిల్ చేసి పెట్టారు యాస్కాచార్యుడు ఆయన అలా సెటిల్ చేశాడు షడ్ భావ వికారాహ ఆ ఆరు వికారాలు లోకంలో గుర్తించబడి ఉన్నాయి అవి అన్నింటితో పాటుగా కూడా ఉంటాయి అని భ్రమపడే అవకాశం ఉంది సాధారణంగా మానవులు అలా భ్రమపడే జీవిస్తూ కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆత్మయందు ప్రతిషిధ్యంతే ఈ ఆరు భావ వికారంలో లోకమంతా ఉన్నమాట వాస్తవమే ఇవి ఆత్మస్వరూపమునందు లేవు అని శ్లోకం చెప్తా కాబట్టి ఈ అంటే మొత్తం వాక్యానికి శ్లోకమంతా ఒక వాక్యంగా తీసుకుంటే దాని యొక్క తాత్పర్యం ఏమిటి అర్థ అంటే తాత్పర్యం ఏమిటంటే సర్వప్రకార విక్రియ రహిత ఆత్మ ఆత్మ అన్ని విధముల వికారముల నుండి దూరముగా నుండును ఏ రకమైన వికారము ఆత్మని స్పృశించలేదు ఆత్మ ట్రూలీ ఇమ్ మొబైల్ మ్యూటబుల్ రియాలిటీ అది మీ స్వరూపము దాన్ని తెలుసుకుని అలా నిశ్చింతగా ఉండండి ఇది ఎలాగంటే సముద్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద తరంగాలు వస్తాయి అప్పుడప్పుడు తుఫాన్ల కింద వస్తాయి అప్పుడప్పుడు కాముగా ఉంటుండే సముద్రము సముద్రుడు అని అనుకోని సముద్రుడు అనేవాడు ఒకడు ఉన్నట్లయితే ఆ సముద్రుడు నాలో తుఫాన్లు వచ్చినప్పుడు మహాల్లాస పడిపోయి కాముగా అయిపోయినప్పుడు చప్పబడిపోయి అలా ఉండడు అత సముద్రుడికి తెలుస్తూ ఉంటుండే నా ఈ తుఫానులు ఈ ప్రశాంత వాతావరణము ఇవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్ వచ్చిపోయివే ఇవాళ ప్రశాంతంగా ఉంది కదా అని రేపు అలాగే ఉంటుందని చెప్పడానికి లేదు ఇవాళ తుఫాను ఉంది కదా అని రేపు మళ్ళీ ఉంటుందని చెప్పడానికి లేదు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి నా గాంభీర్యంలో నేను స్థిరంగా ఉన్నాను నాలో ఏ చలనము లేదు అని సముద్రుడు తెలుసుకోవాలి తెలుసుకుంటే సముద్రుడికి బంధం లేదు అంతే మన జీవితం కూడా అంతే ఆత్మ పూర్ణము ప్రతి వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడే ఆత్మ పూర్ణము వికారములు లేనిది అని ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ తెలిసేసుకుంటే ఇప్పుడు ఇక్కడ కృతార్థులైపోతుంది అంతే దీనికోసం ఇంకా కొత్తగా చేయాల్సిందేం లేదు కాబట్టి ఆత్మయందు ఏ వికారములు లేవు అని ఈ శ్లోకం చెప్పింది ఎస్మాదేవం తస్మాదుభౌత నీజనీత ఇది పూర్వేణ మంత్రేణ అంబంధ అక్కడికి రెండు మంత్రాలు పూర్వ మంత్రం ఇంతకు ముందు కూడా మంత్రమే ఎనం వేత్తి హంతారం అది కూడా కఠోపనిషత్తు నుంచి వచ్చిందే ఇది కఠోపనిషత్తు నుంచి వచ్చిందే సో ఈ రెండు మంత్రాలకి ఏకవాక్యతని చూపిస్తున్నారు అంటే రెండు మంత్రాలు కలిపి ఒకే టాపిక్ వేరు వేరు అంశాలు ఎలాగంటే యస్మాదేవం తస్మాత్ దేర్ ఫోర్ అర్థం బికాస్ ఆత్మా ఈజ్ లైక్ దాట్ బికాస్ ఆత్మా ఈజ్ ఇమ్యూటబుల్ యస్మాదేవం తస్మాత్ దేర్ ఏమంటే ఇటువంటిది ఆత్మ ఇటువంటిది గనుక ఆత్మ ఇటువంటిది అంటే ఆత్మ నిర్వికారము కూటస్థము నిశ్చలము గనుక ఆత్మయందు ఎట్టి చలనములు సంభవము కావు గనుక యస్మాదేవం తస్మాత్ డేర్ఫోర్ డేర్ఫోర్ ఏమిటి ఉభౌత నవిజానీత నాయం హంతి నహన్యతే సో నేను హంతి అంటే కర్త నేను క్రియను చేయుచున్నాను అని అనుకున్నవాడు వాడు నవిజానతి వాడు తెలుసు తెలివైన వాడు కాదు నేను క్రియ చేయబడుతున్నాను ఆ క్రియ యొక్క దుష్టఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అని అనుకున్నవాడు నవిజానా వాడికి తెలివి లేదు వీడికి తెలివి లేదు నాయం హంతి నహన్యత ఉభౌతో న విజానీత ఇప్పుడు మీరు దృష్టాంతం చెప్తారు చూడండి ఇద్దరికి ఇద్దరికి ఏదో ఒక ఆస్తి విషయంలో తగాదా ఏదో వచ్చింది తగాదా వస్తే కోర్టుకు వెళ్ళారు కోర్టులో ఏదో ఇక్కడ ఈ దేశంలో అయితే వీళ్ళు బతికుండగా ఆ రిజల్ట్ వస్తే గొప్ప బహుశా బతికుండగా రాదు ఒకవేళ బతికుండగా వస్తే అప్పీల్ చేసుకోవచ్చు పెద్దదయ్య ఇష్మే కొయ్యే బాత్నే అప్పీల్ అని ఒకటి ఉంది విన్నారో లేదో మీరు అప్పీల్ సో ప్రతి వాడు అప్పీల్కి సిద్ధపడిపోతారు సో రిజల్ట్ చూద్దాం వాడికి తెలుసు తాను తప్పు చేశానని వాడికి తెలుస్తూనే ఉంటుంది అయినా కోర్టులో తప్పు చేయలేదని ఫైట్ చేస్తూ ఉంటాడు సో కోర్టు వాళ్ళు నువ్వు తప్పే చేసేబోయ్ అని చెప్పారనుకో మనం పొరపాటు చేసాం తప్పు చేశాము ఈ ఈ ఈ పొరపాటును అప్పుడప్పుడో అంగీకరించి ఉండాల్సింది కనీసం కోర్టు చెప్పినప్పుడైనా అంగీకరిద్దామని వాడు అంగీకరించడం వాడు ఏం చేస్తాడంటే నేను తప్పు చేయలేదని నిరూపించడం కోసం పై కోర్టుకి అప్పీల్కి వెళ్తాను సో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అస్టు ఒకడు నెగ్గాడండి ఇంకొకడు ఓడిపోయాడు ఒకడు నెగ్గాడు ఇంకొకడు ఓడిపోయాడు కదా ఇప్పుడు ఈ నెగ్గినవాడు ఏమనుకుంటాడు నేను కోర్టు కేసు నెగ్గాను ఈ ఓడిపోయిన వాడు ఏమనుకుంటాడు నేను ఓడిపోయాను అనుకుంటాడు ఉభౌత న విజానీత నాయం అంతే నా హన్యే ఇద్దరూ మూర్ఖులే ఇద్దరూ తెలివైన వాళ్ళు కాదు ఎందుకంటే వీడు నెగ్గను లేదు వాడు ఓడను లేదు నెగ్గినవాడు వీడు కాదు ఓడినవాడు వాడు కాదు ఏమిటండి దీంట్లో నెగ్గడం ఏమిటి ఓడమేమిటండి చాలా సూపర్ఫిషియల్ కదండి ఏమిటి నెగ్గారు ఏమిటి బాగుంటాడు ఓడినవాడు ఒక్కపిసరే యాక్సెప్టెన్స్ కనుక వాళ్ళలో ఉంటే ఓన్లే మనది మనది కాదని మనది ఎలాగూ కాదు అది ఏదో పట్టుకుని ఏడాడే ప్రయత్నం చేసామో అది జారిపోయింది పోతే పోనే మంది కాదని ఒక్క ఒక్క మాట వాడు అనేసుకుని గుండె దిట్టవు చేసుకుని ఓ దండం పెట్టు ఊరుకుంటే వాడికి ఓటమే లేదు ఈ నెగ్గిని వాడు వీడు నెత్తినేసుకుంటుడ ఈ నెగ్గింది ఏదైనా వచ్చిందనుకోండి ఇప్పుడు ఐదు ఎకరాలకి దెబ్బలేట రెండు ఎకరాలు వచ్చింది ఇంకో అర్ధ ఎకరా వచ్చింది ఈ అరెకరా నెత్తినేసుకుంటుకుంటాడా ఏమి ఇస్ యూ గోయింగ్ టు బికమ్ ఏ మిలియన్ ఆర్ వాట్ ఆర్ ఈజీ అంతకుముందు ఇంత అన్నం తింటే ఇప్పుడు ఇంత తింటాడు ఏ అంత మూర్ఖత్వం తప్ప ఇంకేం లేదు కాబట్టి నాయం అందినహతే వీడు నెగ్గింది లేదు వాడు ఓడింది మన జీవితంలో ఉండేటువంటి పరాజయాలు దీంట్లో నెగ్గిందేమిటి ఓడిందేమిటి అందరి మీద నెగ్గేది ఒకటి కాలం ఒకటి ఉండనే ఉంది వీళ్ళందరినీ కడుపులో వేసేసుకుంటారు కాబట్టి సో ఈ సత్యాన్ని గ్రహించకుండా నే వీడు కర్త కాదు వాడు కర్త కర్మ యొక్క ఫలాన్ని అనుభవించిన వాడు కాదు నాయం హంతి నా హన్యతే ఎందుకంటే వీడు ఆత్మస్వరూపుడే వాడు ఆత్మస్వరూపుడే వీడు సపోజ్ అయం హంతి అనుకోండి హనన క్రియ యొక్క వికారం వీళ్ళో వచ్చింది అయం హన్యతే అనుకోండి హన్యమాన వికారం వాడిలో వచ్చింది వీడు ఇక్కడ ఆత్మక వికారం వచ్చింది అక్కడ ఆత్మక వికారం వచ్చింది అప్పుడు ఆత్మ సవికారం అయిపోతుంది కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏమిటంటే ఇద్దరు ఎందు ఒకే ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉన్నది నాయం హంతి నహన్యత అంతే అలా అనిపిస్తుంది అంతే ఇలా ఇలా కొట్టేననుకోండి పెడితే ఈ చేయి దెబ్బతిన్నది ఈ చేయి దెబ్బ కొట్టింది నాయం అంతి నహన్యత వాస్తవం ఏంటంటే ఒకటి కొట్టింది లేదు ఇంకోటి కొట్టబడ్డది వేర్ ఆల్ సో మెనీ బబుల్స్ ఇన్ వన్ ఓషన్ ఆఫ్ లైఫ్ దీంట్లో ఒకటి కొట్టింది లేదు కొట్టబడ్డది సత్యం ఏంటంటే ఓషన్ ఆఫ్ లైఫ్ ఎ ఇస్ ది ట్రూత్ దట్ ఈస్ ది ఆత్మా దట్ ఈస్ ది బ్రహ్మన్ దట్ ఇస్ లోన్ ఈజ్ ది ట్రూత్ అని ఈ రెండు మంత్రాలకి కలిపి పిండితార్థం అంటే కంబైన్డ్ మీనింగ్ ఈజ్ లైక్ దాట్ తర్వాత మంత్ర శ్లోకం వేదా వినాశిణం నిత్యం ఏ నమజమ వ్యయం కథం సపురుషపార్థ ఘాతయతిహంతిక అదే సో మళ్ళీ సేమ్ టాపిక్ ఈ ఇరవై శ్లోకాలు చాలా అద్భుతంగా కొంచెం రిపిటేషన్ ఉన్నప్పటికీ ఆ అవినాశి ఆత్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాయి సో ఈ ఆత్మస్వరూపాన్ని ఏనం పదచ్ఛేదం తీదాం మళ్ళీ చెప్దాం ఒకసారి వేదా వినాశి నం నిత్యం ఎనమవ్యయం కథరుషాతయతికం పదచ్చేదే అవినాశినం నిత్యం ఎనం అజం అవ్యయం కథం సహ పురుష పా కం ఘాతయతి హి కం ఇప్పుడు దీనికి అర్థం చెప్దాము చెప్పే ముందు ఒక్కసారి ఆ అవతారిక చూసి అర్థం చెప్తాము సో దట్ ఎవ్రీథింగ్ విల్ ఫిట్ ఇన్ టు దరెక్ట్ సీక్వెన్స్ భాష్యకారుల అవతారిక ఎం వేత్తి హనైన మంత్రేణ హనన క్రియా భవతి కమ్ చ నవతి ప్రతిజ్ఞా నాయ అవిక్రీయ హేతుముక్ ప్రతిపంతి ఈ ఈ వాక్యం చదివేస్తే మీకు ఈ శ్లోకంలో చెప్పబోయే అంశం స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు జరిగిన రెండు మంత్రాలున్నాయి ఆ మంత్రాల్లో చెప్పిన అర్థాన్ని ఈ వాక్యానికి ఈ శ్లోకానికి కనెక్షణం ఎలాగంటే ఎ ఏనం వేత్తిహంతారం య ఏనం మన్యతేహతం ఉభౌత రవిజానిత వీడు కొట్టినవాడు వాడు కొట్టబడ్డవాడు అని కొట్టినవాడు నేను కొట్టాను అనుకుంటున్నాడు కొట్టబడ్డవాడు నేను కొట్టబడ్డాను అని అనుకుంటున్నాడు ఉభౌతౌ నభిజానీత ఇద్దరూ తెలుసున్నవాళ్ళు కాదు నాయం అంతే నా వీడు కొట్టినవాడు కాదు వాడు కొట్టబడ్డవాడు కాదు అని ప్రతిజ్ఞ చేశారు అది ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్ దట్ ఈజ్ ది థీసిస్ మన ముందు పెట్టినటువంటి థీసిస్ అది ఇప్పుడు చిత్రం ఏంటంటే అర్జునుడు ధనస్సు చేత చేతిలోకి బాణం తీసుకుని ఆ నాదిత్రాటుపై సంధించి గురి చూచి చెవి వరకు లాగి బాణాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ఈ బాణం వెళ్ళి టార్గెట్కి తగిలి ఆ శత్రువుకి వాడు మరణించ మరణించుట అనే ఫలం ఉన్నదే ఈ ఫలము అది దానిని అర్జునుడు నిర్ధారించలేడు బాణం వేయడం వరకు వీడు వేయగలడు కానీ ఈ బాణం వెళ్ళి వాడికి తగిలి మర్మస్థానంలో తగిలి వాడు ప్రాణాలని విడిచిపెట్టాడు అదే అంశము ఆ రిజల్ట్ ఏదైతే ఉన్నదో దానిని నిర్ధారణ చేసేది అర్జునుడు కాదు ఏమండ తర్వాత కానీ అర్జునుడు ఏమనుకుంటాడు